తిరుమల లీలామతం రెండవ అధ్యాయం శ్రీవేంకటాచల కథాశ్రవణం సర్వాభీష్ఠ ఫలప్రదం చాలా పురాణాల్లో వెంకటాచలం తిరుమల వృషభాద్రి అంజనాద్రి నారాయణాద్రి ఆనందాద్రి ఇలా ఎన్నో పేర్లతో ఈ క్షేత్ర మహిమ చెప్పబడింది వెంకటాచల మహాత్మ్యము పద్మావతి శ్రీనివాస కల్యాణం వైభవం విపులంగా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది ఇది కాక పన్నెండు పురాణాల్లో తిరుమల క్షేత్రం శ్రీనివాసుని గాథలు మహిమలు చెప్పబడ్డాయి ముఖ్యంగా వరాహపురాణం భవిష్యోత్తర పురాణం స్కాంద పురాణం బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం వామన పురాణం మార్కండేయ పురాణం గరుడ పురాణం పద్మపురాణం హరివంశాలలో చాలా విప్లంగా ఈ క్షేత్ర మహిమ ద్రవిడ వేదంలోనూ నమ్మాళ్వార్ బ్రహ్మ సంహిత అంటే తిరువాయమోడి ఇతర ఆళ్వార్ల దివ్య ప్రబంధాలలోనూ శిలాపది గరం వంటి గ్రంథాల్లో స్వామివారి విశేష వైభవం చెప్పబడింది ఇవి అన్ని మానవ నిర్మితాలనుకుంటే అంటే వేదవ్యాసులు ఒక రుష్యగానే భగవంతుని అవతారం కాదని అనుకునేవారు కొందరున్నారు అపౌరుషీయమైన ఋగ్వేదంలో తిరుమల శ్రీనివాసుని ప్రస్తావన ఉంది తరువాతి కాలంలో ఈ క్షేత్రమహిమ తెలిపే చాలా గ్రంథాలు వచ్చినా మనకు అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైనవి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీ అనంతాచార్యుల వారు రచించిన శ్రీవెంకటాచల ఇతిహాసమాల ఈ మధ్య కాలంలో దేవస్థానం వారు ప్రచురించిన తిరుమల క్షేత్రంలోని శిలా శాసనాలు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఎన్ రమేష్న్ గారి పరిశోధనా గ్రంథాలు ఇవిగాక ఎందరో మహానుభావులు చాగయ్య అన్నమయ్య పురందరదాసు తరిగుండ రంగమాంబ ఇంకా ఎందరో దాసులు రచించిన సంకీర్తనలు కావ్యాలు శతకాలు స్వామివారి వైభవాన్ని వేణోళ్ల చాటాయి దేవస్థానం వారి ప్రోత్సాహంతో తీయబడిన శ్రీవెంకటేశ్వర మహత్యం చలనచిత్రం శ్రీ వెంపటి చినసత్యం గారి కూచిపూడి నృత్య రూపకం శ్రీనివాస కళ్యాణం వెంకటేశ్వరుని కళ్యాణ వైభవ గాథని అందరికీ తెలిసేలా చేశాయి కాని తరతరాలుగా ఈ తిరుమల భగవంతునికి గ్రామ గ్రామాల్లో మూల మూలల్లో నివసిస్తున్న భక్తులకు అనుబంధం ఎంత దూరమైనా ఎంత ఎక్కుడైనా జీవితంలో ఒక్కసారైనా తిరుమల దేవుణ్ణి చూడాలన్న తహతహ ప్రతి భక్తునిలో కనపడుతుంది ఏ కష్టం వచ్చినా ఏ కోరిక తీరాలన్నా గుర్తుకొచ్చే దేముడు తిరుమలనాథుడే ఆపద ముక్కులవాడని అందరికీ తెలుసుగాని ఆ క్షేత్ర మహిమ శ్రీనివాసుని వైభవం ఏమిటో తిరుమల కొండలకు అందులోని తీర్థాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో బ్రహ్మది ఆ క్షేత్రంతో అనుబంధం ఏమిటో హనుమంతునికి ఆ కొండకు సంబంధం ఏమిటో ఆ కొండమీది స్వామి విష్ణువా బ్రహ్మ కుమారస్వామ్య కాలభైరవుడా శక్తి అవతారమా అనే అనుమానాలు కొందరు భక్తులలో ఎందుకు వచ్చాయో ఆ అనుమానాలు ఇప్పటివా తరతరాలుగా ఉన్నవా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆధారాలతో వాడుక పరిభాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్న ప్రేరణ భగవంతుడు నాలో కల్పించాడు ఇందులో నా సొంతం లేదు అక్కడక్కడ నా అనుభవంలో జరిగిన చిన్న ఘటనలు తప్ప అంతా అది వరకే పురాణ ఇతిహాసాలలో చెప్పబడింది పెద్దల నుండి నేను విన్నది ముఖ్యంగా మా గురువు ఉత్తరాది మఠాధీసులు శ్రీ శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదురావు వారు కన్నడంలో శ్రీనివాస మహాత్మ్యం అనే పురాణ ప్రవచన మాలిక ఆధారంగాను నేను పెయ్యకాళ మండపం తిరుమల మాస్టర్ ప్లాన్ వివాద పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న నారాయణ గారు నా దృష్టికి తీసుకువచ్చిన శ్రీ అనంతాచార్యులు రచించిన శ్రీ వెంకటేశ్వర ఇతిహాసమాల ఆధారంగా ఇదిగాక నేను తిరుమల దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు అప్పటి మా దేవస్థానం బోర్డు ఇన్ఛార్జి కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్ రమేష్న్ గారు ఆంగ్లంలో రాసిన దేవస్థానం ప్రచురించిన తిరుమల టెంపుల్ అనే గ్రంథం ఆధారంగా ఇంకా సాధసుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ రామచంద్రరావు గారు తిరుమలపై రాసిన పుస్తకాలు డాక్టర్ కె వి శ్రీ వెంకటేశ్వర వైభవం దేవస్థానం వారి తిరుమల దర్శనం ఖాతిరాంజీ మఠం వారి ప్రచురణలు తిరుమల దేవాలయంలో లభించిన శిలా ఇతర శాసనాల ఆధారంగాను ఇవి కాక దేవస్థాన ఆస్థాన వింశలుగా చేసిన పండిత జగన్నాథాచార్యులు గారు పాడంబాకం ఆచార్యులతో చర్చలలో తెలుసుకున్న విషయాలు నాలుగు సంవత్సరాలు దేవస్థాన నిర్వహణాధికారిగా ఆరు నెలలు వృసభ కమిటీ అధ్యక్షులుగా రిటైర్ అయిన తర్వాత ఆరు సంవత్సరాలు దేవస్థానాల సలహాదారుగా మూడు సంవత్సరాలు కేంద్ర ధార్మిక సలహా మండలి అధ్యక్షులుగా తిరుమల తిరుపతి దేవస్థానాల నా పరిధిలోకి పరిశీలనకు వచ్చిన విషయాలు అధ్యయనము నుండి నేను తెలుసుకున్న విషయాలు సామాన్య భక్తులకు ఆసక్తి కలిగించేవిగా ఉన్నాయని భావించి వాటిని ఈ తరతరాల తిరుమల శీర్షకులు పాఠకులతో పంచుకోవాలన్న ఆకాంక్ష దుఃఖమే రాకూడదనుకున్న రాజు జనక మహారాజు చాలా ధార్మికుడు కోపాన్ని జయించినవాడు అబద్ధం ఆడడు మహాభక్తుడు విరక్తుడు అటువంటి రాజు చాలా సంతోషంగా సుఖంగా రాజ్యం చేస్తూ ఉంటాడు అటువంటి జనకరాజుకి ఒకప్పుడు ఒక కోరిక నాకు దుఃఖమే రాకూడదు ఎప్పుడు సుఖమే కావాలి అన్న ఆలోచన అంతటి స్థితప్రజ్ఞుడికి మనందరిలాగే వచ్చిన ఈ కోరిక భగవద్చ్ఛ అలా ఆలోచన వచ్చిన కొద్ది రోజులకే తన తరఫున రాజ్యభారం చూస్తున్న తమ్ముడు చనిపోతాడు ఆ వియోగం భరించలేక తమ్ముని భార్య కూడా మరణిస్తుంది జనకరాజు చాలా దెంగబడ్డాడు తన కూతురు సీత వివాహం కాలేదు తన తమ్ముడికి ముగ్గురు కూతుళ్ళు వాళ్ల బాధ్యత తనదే అందరికీ ఒకే రాజు కొడుకులే భర్తలుగా వస్తే మరీ బాగుంటుంది తనేమో పెద్దవాడైనాడు రావణాసురుడు వంటి శత్రువుల నుండి రాజ్యం రక్షించడం చాలా కష్టం అదొక పెద్ద భయం అంతవరకు కష్టాలే తెలియని వాడికి అన్నీ కష్టాలే నిద్రాహారాలు మాని రాజ్యభారం నిర్లక్ష్యం చేస్తూ ఏమి చేయాలో తెలియక తన కుల గురువు పురోహితులు శతానందులకు కబురు చేస్తాడు ఇదంతా ఆయనకు స్వప్నంలో కలిగిన దుఃఖం రోగన్ రాగనే వైద్యుని చూచినట్లు ప్రాచీన కాలంలో ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా మునులను కుల గురువులను సంప్రదించి సలహా తీసుకోవడం ఆనవాయితీ స్వప్న దుఃఖంతో ఉన్న ఈయనకు ఆనందానికి నూరారు దారులు చూపగలిగినవాడు శతానందుడు అలా నీకు ఇది యోగ్యం నీవు ఇది చెయ్యి అని చెప్పి దారి చూపించేవాడే పురోహితుడు వీటన్నిటికీ ఒకటే ఉపాయం నేను వెంకటేశ్వర మహాత్మను చెప్తాను శ్రద్ధగా వింటే నీ నాలుగు కష్టాలే కాదు ఎన్నైనా కష్టాలు తొలగిపోతాయి అని శతానందుడు వెంకటేశ్వర మహాత్వం జనకునకు వినిపించాడు ఎవరికి ఏమి కావాలో అది లభిస్తుంది ఈ కథ వింటే పిల్లలు కావలసిన వాళ్లకు పిల్లలు ధనం కావాలన్నా అధికారం కావాలన్నా రాజ్యం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా సుఖ సంతోషాలు కావాలన్నా ముఖ్యంగా జ్ఞానం కావాలన్నా ఈ వెంకటేశ్వర మహాత్వం వింటే అన్ని కోరికలు తీరతాయి అని శతానందుడు చెప్తూ ఇంతెందుకు బ్రహ్మరుద్రాది దేవతలు కూడా తమ తమ పదవులు రావడం కోసం వచ్చినవి నిలుపుకోవడం కోసం ఈ కథ విన్నారంటాడు ఈ కథ చెప్పడంలో లౌకిక దృష్టితో ఇంకో కోణంలో చూస్తే శతానందుని కష్టం కోరిక కూడా తీరుతుంది శతానందుడు గౌతమ్ ఋషి కొడుకు తండ్రి శాపం వల్ల తల్లి ఎన్నో సంవత్సరాలు రాయిగా పడి ఉంది రాముని ద్వారానే తన తల్లికి శాప విమోచన కావాలి రాముడిని సీతాకళ్యాణానికి విశ్వామిత్రుడు తెస్తున్నప్పుడే ఈ సంఘటన జరగాలి జనకుడు కథ వింటే గానీ సీతాకళ్యాణం జరగదు రాముడు మిథిలకు రాడు అలా వస్తున్నప్పుడే తన తల్లి అహల్య ఉద్ధారం కావాలి కథ విన్నవారికే కాదు చెప్పినవారి కోరికలు కష్టాలు తేరతాయన్నది సూచన అలా శతానందుడు చెప్పడం ప్రారంభించిన శ్రీవెంకటేశ్వర మహత్వం కొండకు ఆయా పేర్లు ఎలా వచ్చాయన్న ప్రస్తావనతో ప్రారంభమవుతుంది